శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమస్మార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణే భష్నుమదేవాద్రం పశ్యేమాక్షియత్రి యశేమదేమ స్వస్తిన ఇంద్రో వృద్ధా స్వతిన పుష్ా విశ్వేదా స్వస్తిన స్ార్ఖ్యో అరిష్నే స్వస్తినో బృహస్పతి దాతూ ఓం శాంతి శాంతి శాంతి ఆవిస్సన్నిహతాచరం నామ అత్రైతర్పితాన్నిమిషన సదసద్వరేణ్యం పరం విజ్ఞానా ప్రజానా మనం ఇంతకుముందు అక్షరపరబ్రహ్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించినాము ఏ విధంగా అయితే అక్షర పరబ్రహ్మయే సర్వ జగద్పంగా సముద్రములు నదులు పర్వతములు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్ని రూపాలలోనూ ఆ పరబ్రహ్మయే గలదు జగత్కారణం బ్రహ్మ అయితే నేను నిన్న మనవి చేశాను జగత్కారణం బ్రహ్మ అని అది అది మోక్షం కాదు ఇప్పుడు జగత్తంతా కలిపి ఈ కాస్మాలజిస్ట్లు కూడా చెప్తారు జగత్ అంతా కూడా ఒకప్పుడు ఒక చాలా కండెన్స్డ్ బాల్ కింద ఉండేది ఆ బాల్ అలా పగిలి జగత్తు పుట్టింది అని చెప్తారు అలా దానివల్ల మోక్షం వచ్చేస్తుంది జ్ఞానం వల్ల మనం చెప్పేది బాల్ అన్నం బదులు బ్రహ్మాసం కానీ మొత్తానికి సంథింగ్ లైక్ దాట్ కదా కాబట్టి మోక్షాన్ని ఆ జ్ఞానం కలిగించదు మోక్షం రావాలంటే మోక్షం కలగాలి మోక్షం కలగడం అంటే తడ ఎందుండే అపూర్ణత్వ భావన పోవటమే అదే మోక్షం జ్ఞాన నివృత్తియే మోక్షం కాబట్టి మోక్షం కలగాలంటే రెండు విషయాలు తెలియాలి ఒకటి జగత్ కారణము ఓ బాల్లో లేకపోతే ఓ మంట ఒక జడ పదార్థమో కాదు చైతన్యమే జగత్ కారణము అన్నది తెలియాలి మనకి అసలు అది ఎందుకంటే మనస్సు జడాన్ని పట్టుకోవడంలో చాలా సమర్థంగా ఉంటుంది జడము అంటే గ్రాస్ స్థూలము స్థూల బుద్ధి అంటారు దాన్నే ఏదైతే కఠోపనిషత్తులో ఏమన్నారంటే సూక్ష్మబుద్ధి ఉంటే కానీ నీకు ఆత్మస్వరూపం తెలియదన్నారు స్థూల బుద్ధి ఉంటుంది అంటే ఏంటి కంటికి కనపడేది అదే అదే దట్ ఈస్ ది ట్రూత్ అనుకునేవాడు స్థూల బుద్ధి గలవాడు ఇప్పుడు సూక్ష్మబుద్ధి అంటే చాలా లోతుగా చూడగలగటం అదే ఇది మీకు దృష్టాంతం చెప్తున్న ఇప్పుడు పహిల్వాల్ ఉంటాడు పహిల్వాన్ దృష్టాంతం మంచి దృష్టాంతం ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఎనాలజీ నేను చూశాను ఈ పహిల్వాళ్ళు వీళ్ళని నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను ఫిలడెల్ఫియాను టౌన్ హోటంది పెన్సిల్వేనియాలో ఈ ఫిలడెల్ఫియాలో ఇట్ ఈస్ ది మక్కా ఫర్ పహిల్వాన్స్ ఈ బాక్సర్స్ మక్కాది సో ఒకసారి మా మిత్రుడు స్వామిజీ బాక్సింగ్ చూస్తారా అన్నారు సరే చాలా లేటెస్ట్ వాటిస్ అని ఒకసారి చూసి వచ్చావు బాక్సింగ్ ఆ బాక్సింగ్లో వాడు తన మంచి దృఢమైనటువంటి కాయాన్ని ఆ కండల్ని వాటిని ఎలా చూపిస్తూ ఉంటాడు వాడు బాక్సింగ్ ప్రిపరేషన్ చూపిస్తూ ఉంటే వారి పక్కనే ఒక యంగ్ లేడీ నిలబడి ఆ కండల్ని ఇలా నింగురుతూ ఉంటుంది సరే నేను అన్నాను చూడు స్థూల బుద్ధికే అగో అదే దృష్టాంతం అని చెప్పారు స్థూల బుద్ధి అంటే అలాగే ఉంటుంది సో అక్కడ మీకు ఆ దృష్టి ఎలా ఉంటుందంటే ఆ పహిల్వాని యొక్క మహిమ ఏమిటంటే ఇదిగో ఈ కండలే ఆ పహిల్వాని యొక్క గొప్పతనం ఫిజికల్గా కనపడుతూ ఉంటాయి కదా కండలు అలా తిరిగి కండలు తిరిగి కనపడతాయి దట్ ఈస్ ది గ్రేట్నెస్ అయితే మరి సూక్ష్మబుద్ధి ఎలా ఉంటుందో చెప్పమంటారా ఇలాగ వాడు కండ చూపించేటంటే ఇక్కడ మీకు స్థూలంగా కనపడి దాని మహిమ ఒక ఒక మహిమ మీకు కనపడుతుంది కదా ఆ మహిమ దాన్ని కాదు దాని లోపల ఉండే ప్రాణశక్తి ఒకటి ఆ ప్రాణశక్తిని ఆ ప్రకటించేటువంటి సంకల్ప శక్తి ఒకటి వాడు సంకల్పం చేసుకుంటాడు నేను బాడీ బిల్డ్ చేస్తాను పహిల్వాన్గా తయారవుతానని సంకల్పం ఒకటి చేసి ఎంత కఠినమైన సంకల్పం ఉంది తపస్సు వాడు పొద్దున్న నాలుగు గంటలకు లేచి మొదలు పెడతాడు పరిగెత్తడం పరిగెడతా వాళ్ళు పరిగెత్తడం కూడా ఇలా ఇలా అంటూ పరిగెడతాడు మామూలుగా పరిగెత్తాడు ఆ బాక్సర్ ఆ నాలుగు గంటలకు మొదలెడితే వాడు ఏడు గంటల దాకా ఎక్సర్సైజ్ చేసి ఏడు గంటలకి ఐదారు లీటర్ల పాలు ఒక డజన్ గుడ్లు ఇలాంటివేవో భక్షించి ఆ తర్వాత మళ్ళీ కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇంకో మూడు గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు కెన్ యూ థింక్ అఫ్ ఇట్ పెద్ద కఠినమైన తపస్సు చేస్తాడు ఆపన ఆర్నల ఆరు నెలలు చేస్తాడు లేకపోతే సంవత్సరం చేస్తాడు దానికి చిన్నతనం నుంచి వాడు ఆ వాల్యూని ఆ డెవలప్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటాడు ఎంత దాని వెనకాల ఎంత కఠో కఠోరమైన పరిశ్రమ ఉంటుందో అంతటి పరిశ్రమను ఒక వ్యక్తి చేత చేయించినటువంటి ఆ సంకల్ప శక్తి దట్ ఈస్ ది దట్ ఈస్ ది గ్లోరియస్ థింగ్ ఆ సంకల్ప శక్తి ఏ ఆత్మ చైతన్యం నుంచి పుడుతోందో అది గ్లోరియస్ శక్తి అవి మీకు ఇవి నేను చెప్పినవి కంటికి కనబడేవి కావు కేవలము మీరు సూక్ష్మమైన బుద్ధి చేత మాత్రమే గ్రహించగలుగుతారు అది చూసి ఆ శవాష్ అని నేను అనుకున్నా మనస్సులో ఆత్మ ఆత్మ చైతన్యం యొక్క మహిమ దాని విభూతులు అనంతంగా ఉంటాయి ఒకచోట ఇదే ఆత్మ చైతన్యము ఒక విద్వాంసుని యొక్క ప్రతిభ రూపంగా ప్రకటమవుతుంటే ఇంకో చోట ఇదే ఆత్మ చైతన్యం ఒక పహిల్వాని యొక్క అ బాక్సింగ్ పవర్ రూపంగా ప్రకటన శవాష్ అని అనుకున్న ఇది ఇది అను ఇది అందరూ ఎందుకని స్థూల బుద్ధి ఉండబట్టి నేను అనుకున్నాను ఏదో గొప్పది కాదు సూక్ష్మబుద్ధితో దర్శించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తు పుట్టిందంటే ఓ పెద్ద గుండ్రా ఇలాంటిది ఏదో ఉంది దాని నుంచి పుట్టిందను లేకపోతే ఒక పెద్ద ఏదో ఏదో స్థూల స్థూలంగా ఆలోచించటానికి పెద్ద తెలివితేటల కర్లేదు సూక్ష్మంగా ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుందంటే మన కంటి ముందు కనపడే ఈ సకల జగత్తు కూడా ఒక శక్తి నుంచి ఆవిర్భవించింది మాయాశక్తి అవ్యక్తమైన శక్తి మాయాశక్తిని ఎందుకు ఈ విశ్వాన్ని చూస్తే అత్యాశ్చర్యం కలుగుతుంది కార్యమే కార్యము మన ముందు పుట్టిన తర్వాత ఉన్నటువంటి స్థూలమైన జగత్త ఇంతటి అద్భుతంగా ఉంటే దీనిని ఆవిర్భవింపజేసిన ఆ సూక్ష్మమైన కాక్తి అది ఎంత గొప్పగా ఉంటుందో ఊహ కూడా అందదు అందుకోసం దానికి మాయాశక్తి అని పేరు పెట్టారు వేదం అలా పిలిచింది వా ఎంత గొప్ప శక్తి అండి మాయా పదంలో అలాంటి విశేషం ఉన్నది ఆ పదం యొక్క మహిమటువంటిది సో ఆ మాయాశక్తి మళ్ళీ శక్తికి వెనుక చైతన్యం ఉంటుంది ఎప్పుడూ మర్చిపోకూడదు కాబట్టి ప్రాణశక్తి మీరు ఒకడు బాగా పరిగెడుతున్నాడు పీటీ ఉషా బాగా పరిగెత్తిదే ఆవిడు బాగా పరిగెత్తిందంటే దాని వెనకాల ఎంతటి సంకల్పశక్తి చైతన్యం ఎంత ఆ సంకల్పానికి మూలంలో ఆ చైతన్యము దాని మహిమే ఇన్ని రూపాలుగా ప్రకటన సేమ్ వే ఈ జగత్తు చైతన్యం నుంచే ఆవిర్భవించింది మీరు పర్వతాల్లోనూ గోళాలునూ గ్రహాలు చూసి ఇవన్నీ సాలిడ్గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క కారణం కూడా సాలిడ్గా ఉంటుందని మీరు అనుకోవద్దు కారణం ఎప్పుడు సాలిడ్గా ఉండదు సాలిడ్ అంటే గ్రాస్ అర్థం అది బాగా డౌన్ ది డౌన్ ది లైన్ కారణ కార్యభావంలో కారణం నుంచి కార్యం పుడుతుంది మళ్ళీ ఆ కార్యమే కారణమై మళ్ళీ దాని నుంచి ఇంకో కార్యం పుడుతుంది ఆ రకమైన కారణ కార్య భావంలో డౌన్ ది లైన్ ఆఖరికి వచ్చాక మీకుండేది అది గ్రాస్గా సాలిడ్గా ఉంటుంది కారణ స్థితిలోకి వెళ్ళినట్టయితే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ జగత్తు చైతన్యం నుంచి ఆవిర్భవించింది ఇట్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఒక స్టెప్ సూక్ష్మ సూక్ష్మమైన ఆలోచనలో ఒక అడుగు ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఇంక్లూడింగ్ ఆల్ ది మ్యాటర్ ఆల్సో ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ అంతకంటే కూడా ఇంకొక పెద్ద స్టెప్ ఏమిటంటే ఆ ఎనర్జీతో సహా సర్వము స్పేస్ అండ్ టైం కూడా మీరు జప చేయాల్సి ఉంటుంది స్పేస్ ఈజ్ ఎనర్జీ స్పేస్ ఈజ్ ఎనర్జీ ఈ చుట్టూ పక్కన స్పేస్ ఉంది కదా దిస్ ఈజ్ నథింగ్ అని ఇట్ ఈజ్ నాట్ నథింగ్ ఇట్ హ్యాస్ గ్రావిటేషనల్ వేవ్స్ ఇది నథింగ్ అయితే మనం భూమికి అతుక్కుని ఉన్నాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ నథింగ్ ఇట్ ఈజ్ గ్రావిటేషన్ ఎనర్జీ గ్రావిటేషనల్ ఎనర్జీ సో స్పేస్ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తి సో ఆ మాయా మయాశక్తి కాలము కూడా ఆ శక్తియే కాలము కూడా ఒక శక్తి ఎందుకంటే మీరు కాయి తీసి ఆ కాలంలో వదిలేశారనుకోండి మొన్నడు పొద్దునికి పండు అవుతుంది అది మరి దేర్ ఇస్ ఏ పవర్ ఎన్నిట్ అండి లేకపోతే కాయ పండు విత్తనం అంకురిస్తుంది అంకురము మొక్క అవుతుంది మొక్క చెట్టు అవుతుంది మరి ఇదంతా కాలం చేత అవట్లేదు దేశ కాలాలను బట్టి అవుతున్నాయి కదా సో దేశం ఉంటే చాలా కాలం కూడా ఉండాలి మంచి పదునైన నేల సారవంతమైన నేల ఉంటే చాలద విత్తనం ఉండి సారవంతమైన నేల ఉంటే చాలద దాంట్లో ఆ విత్తనం వేసి మీరు ఆగాల్సి ఉంటుంది యూ హెయిట్ అంటే అర్థం ఏంటి కాలం యొక్క మహిమ మనకి స్పష్టం అవుతుంది సో కాలము ఒక శక్తి దేశము ఒక శక్తి సకల పదార్థములు శక్తి శక్తి నుంచి పుట్టే మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఎనర్జీ సో ఈ సకల శక్తులు ఆ వ్యవ్యక్తమైన మాయాశక్తి నుంచి ఆవిర్భవించే అది ఫస్ట్ స్టెప్ ఆ మాయాశక్తి చైతన్యం నుంచి ఆవిర్భవించింది ఇప్పుడు కూడా శక్తి అన్నది చైతన్య కాన్షియస్ నుంచి నుంచి పుట్టింది నేను మీకు పగిల్వాన్ ఎగ్జాంపుల్లో అది చూపించాను కనుక ఆ జగత్తంతా కూడా ఆ పరమాత్మ చైతన్యం నుంచి అక్షర పరబ్రహ్మ ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించింది అది దేశకాలములకు కూడా కారణం కనుక స్వతహాగా దేశకాలములకు అతీతంగా ఉంటుంది అటువంటి ఆ చైతన్య పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ అది నీవే ఈ జ్ఞానం మోక్షాన్ని సో మనం త్వం పదార్థాన్ని చూ తత్పదార్థాన్ని చూసాం ఆ అక్షర పరబ్రహ్మ జగత్కారణమైనది అది నీవే అనే త్వం పదార్థంలో దాన్ని సమన్వయం చేయాలి ఈ మంత్రం ఆపనిచేస్తుంది ఇంకా ఈ మంత్రం నుంచి ప్రారంభించి స్వం పదార్థ నిరూపణము తత్పదార్థం అయింది సో ఏమంటున్నారంటే జానథ ఎదేతత్ జాన మంత్రం ఊరికే నేను సూక్ష్మ స్థూలంగా ఎక్స్ప్లెయిన్ తర్వాత భాష్యంలోకి వెళ్తాము సో ఈ అక్షర పరబ్రహ్మ ఏదైతే కలదో యత్ ఏతత్ దీనిని ఎత్ అంటే ఏదైతే అక్షర పరబ్రహ్మ కలదో అది పరోక్ష భావన ఎక్కడో దూరంగా ఏ వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందని అనుకున్నారు ఏ ఎత్తతే ఇది దీనిని అంటే ఇది సన్నిహితంగా ఉన్నది అదిగో అవి సన్నిహితం అంటున్నారుగా చాలా దగ్గరగా ఉన్నది దూరంగా ఏం లేదు జానత దీనిని మీరు తెలియదు తెలుసుకోండి మైక్ సరిగ్గా వస్తుందండి మైక్ బాగానే వస్తున్నారు ఓకే దీనిని మీరు తెలుసుకొనుడు జానత ఒక అడ్వైస్ తెలుసుకోండి అని లోకంలో అనేక రకాల అడ్వైజెస్ ఉంటాయి కురు అని ఒక అడ్వైస్ సందర్భాన్ని బట్టి ఈ పని చేయండి మీరు కృతార్థులవుతారు అలాగే ఉపాసత ఈ ఉపాసన చేసుకోండి కానీ ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ జానత తెలుసుకోండి భగవద్గీత అంతా విద్ధి విద్ధి అంటూ ఉంటారు సో ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి ఏమిటంటే ఈ జగత్కారణమైన అక్షర పరబ్రహ్మ ఉన్నదే అదేదో బండరాయిలాగా ఏదో ఉంటుందని అనుకున్నారు అది ఆవి జ్యోతి జ్యోతిస్వరూపము ప్రకాశస్వరూపము సన్నిహితం చాలా దగ్గరగా ఉన్నది ఎక్కడ ఎంత దగ్గరగా ఉంది చుట్టుపక్కల ఎక్కడైనా ఉందంటే గుహాచరం నామా దానికి ఒక పేరు ఉంది ఏమిటంటే ఆ పేరు గుహాచరము అని పేరు గుహ అంటే హృదయ గుహ ఎందు సంచారం చేస్తూ ఉంటుంది గుహాచరం నామ ఎలాగే హృదయ గుహలో ఎలా సంచారం చేస్తుంది అంటే హృదయ గుహలో ద్రష్ట రూపంగా దృగ్ రూపంగా ఉన్నది దృగ్ రూపము అంటే ఏమిటి దృక్ అంటే చూపు చైతన్యము చైతన్యము లేక చూపు అది ఎలా ఉందంటే చూడండి అది సంచారం చేస్తూ ఉంటుంది హృదయంలో మాత్రమే కూర్చొని ఉంటుందని మీరు అనుకోవద్దు సంచారం చేస్తూ ఉంటుంది అంతా వ్యాపించి ఉంటుంది ఎలాగో తెలుసినా అది కళ్ళలోకి వస్తుంది గుహా చరణ్ కదా సంచారం చేస్తుంది కరెంటు సంచారం చేస్తూ ఉంటుంది సంచారం చేస్తుంది లైటలో స్థిరంగా ఉంటే కూర్చుంటే కరెంటు ఉంటారా సంచారం చేస్తూ ఉంటుంది ఎలా సంచారం చేస్తుందో చెప్పండి ఫ్యాన్లోకి వస్తుంది గిరగిరా తిరుగు రెఫ్రిజరేటర్లోకి వెళ్తుంది చల్లబరుస్తుంది హీటర్లోకి వెళ్తుంది వేడి చేస్తుంది ఇన్ని రకాలుగా సంచారం చేస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీని గృహచరం నామా అనొచ్చు అలాగే ఈ చైతన్యాన్ని గుహాచరం నామా గృహ బదులు గుహ వేసాం అక్కడ నేను ఉడికే గృహచరం అని నేను అన్నాను ఉడికే దృష్టాంతం కోసం గుహాచరం నామా హృదయం అనేటువంటి గుహలో ఉండి సంచారం చేస్తుంది ఎలా సంచారం చేస్తుంది కంట్లో ప్రవేశించి రూపజ్ఞానం అవుతుంది చెవిలో ప్రవేశించి శబ్దజ్ఞానం అవుతుంది ముక్కులో ప్రవేశించి గంధజ్ఞానం అవుతుంది ఆ చైతన్య ప్రకాశము ఆవిహి అంటే చైతన్య ప్రకాశము అది లేకున్నచో ఈ రూపజ్ఞానం లేదు గంధజ్ఞానం లేదు రసజ్ఞానం లేదు ఏ జ్ఞానం ఉండదు బట్ అది ఉన్నది కనుకనే ఇన్ని జ్ఞానములు ఉన్నవి కాబట్టి ఇప్పుడు ముక్కు ద్వారా గంధమును ఆగ్రానించిది ఎవరు ఈగో నేను అని అనుకుంటున్నారే ఈగో స్మాల్ సెల్ఫ్ ఈగో అహంకారమా లేక ఆ దృగ్రూపమైనటువంటి చైతన్య ప్రకాశమా దృగ్రూపమైన చైతన్య ప్రకాశమే కంట్లో ప్రవేశించి చూస్తోంది ముక్కులో ప్రవేశించి ఆఘ్రాణిస్తోంది మీకు మంచేతనే ఈ ఆఘ్రాణం అయిన తర్వాత ఈ అహంకారం వస్తుంది అహంకారం ఆఘ్రావించిది అహంకారం అయితే ముందు అహంకారం వచ్చి తర్వాత ఆఘ్ఞానం అంతటం జరగాలి కానీ అలా జరగదు మీకు ఆఘ్నానించడం అయిపోయిన తర్వాత అహంకారం వస్తుంది మీరు గమనించారో లేదా ఇప్పుడు కర్త ముందు తర్వాత కర్మ రావాలి కదా అలా ముందు కర్మ క్రియ కర్త ముందు వచ్చి తర్వాత క్రియ రావాలి కానీ ముందు క్రియ అయిపోయిన తర్వాత కర్త వచ్చేటంటే అర్థం ఏంటి ఇప్పుడు వంట చేసి అత్తగారు వంట అత్త ఊరికే దృష్టాంతం వంట చేసేది అత్తగారు అయితే ముందు కిచెన్లోకి మొట్టమొదటి పొయ్యి వెలిగించడానికి ముందు ఎవరు ఉండాలి అక్కడ అత్తగారు ఉండాలి పొయ్యి వెలిగించి గిన్నెలలో సామాను వేసి పొయ్యి వార్చి అప్పుడు ఎవరుండాలి అత్తగారు ఉండాలి కర్మంతా అయ్యి క్రియంతా పూర్తయ్యేదాకా ఎవరు ఉండాలి అత్తగారు అప్పుడు ముందు నుంచి ఆమె ఉండి ఆ తర్వాత వంట పూర్తయితే ఇప్పుడు కరెక్ట్ ఎవరు వంటకి అత్తగారు కానీ ఆమె క్రియంతా అయిపోయిన తర్వాత వచ్చారు అనుకోండి వచ్చి వచ్చి నేనే కర్తను అన్నారనుకోండి అర్థం ఏంటి ఆల్రెడీ వాస్తవంగా కర్త కాదు లేని కర్తృత్వానికి తన ఎత్తి మీద వేసుకుంది అని అంతే కదా దిస్ ఈజ్ ది క్లీన్ పాయింట్ ఇప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు ఫౌల్ స్మెల్ వస్తుంది ముందు ఆ ఫౌల్ స్మెల్ని ఆఘ్రానించని ఈగో వచ్చిన తర్వాత ఫౌల్ స్మెల్ వచ్చిందా లేక ఫౌల్ స్మెల్ వచ్చాక ఈగో వచ్చిందా మీరు ఆలోచించండి ఓపెన్ స్మెల్ వచ్చేట ఈగో వచ్చింది ఎందుకంటే ఈగో వచ్చి తర్వాత ఫౌన్ స్మెల్ ఈగో యొక్క సంకల్పం బలం చేత ఫౌల్ స్మెల్ వస్తే నేను అసలు పౌల్ స్మెల్ రాకుండా ఏర్పాటు చేసేసుకుంటా ఈగో కర్త అయితే పౌల్ స్మెల్ రాకుండా నేను అడ్జస్ట్ చేసేసుకుంటా ఈగో కర్త కాదక్కడ అసలైన దృక్ అంటే పౌల్ స్మెల్ని ఆగ్రానించటం అంటే దృక్ తెలుసుకోవటం ఉపలబ్ధ అసలైన దృక్ ఆత్మచైతన్యం అది ముక్కులో ప్రకటమవుతూ ఉన్నది గుహాచరం అది అంచేతనే అలా ఫౌల్ స్మెల్ రాగానే ఇది పట్టేసింది పట్టేసిన తర్వాత ఫౌల్ స్మెల్లింగ్ అనే ఒక క్రియ అయిపోయింది అక్కడ ఒక ఫినామినల్ ఒక క్రియ అయిపోయింది దాని ఫలం కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ ఫలానికి ఈ క్రియకి కర్తను నేనే అని ఈ అహంకారం చెప్తుంది ఫౌల్ స్మెల్ అయినా అంతే బుడ్ స్మెల్ అయినా అంతే కాబట్టి అహంకారము వాస్తవమైన కర్త కాదు ఎందుకో తెలుసు అండి అహంకారము అది షాడో నీడ నీడ ఏదైనా క్రియను చేస్తుందండి ఇప్పుడు నేను తెర వెనక్కలు నిలబడి బరువులు ఎత్తుతూ ఉంటాను ఇలాగెత్తి ఇలా దింపుతాను అప్పుడు తెర తెర ముందు ఉన్న వాళ్ళకి ఆ తెర మీద బొమ్మ ఆ బరువును అలాగెత్తి దింపుతూ ఉంటుంది కరెక్టేనా ఇప్పుడు ఆ తెర మీద ఉన్న షాడో ఉంది అది క్రియలను చేస్తుందా చేస్తున్నట్లు కనబడుతుంది క్రియలు నా షాడో చేస్తుందండి అదేవిధంగా ముక్కు చూస్తోందంటే అహంకారం అహంకారం ద్రష్టన అహంకారం ద్రష్ట అయితే ముక్కు అప్పుడప్పుడు దెబ్బడిందుకు వేయడం ఎందుకంటే అహంకారము ఈ ఇట్ ఈస్ ది ఏజెంట్ దెన్ ఇట్ కెన్ డిసైడ్ టు సీ ఎందుకంటే కర్త్ అంటే ఎవరో తెలుసినా చేయటానికి కానీ చేయకపోవటానికి కానీ స్వాతంత్ర్యం గలవాడిని కర్త్ పాణి మహర్షి కర్తను డిఫైన్ చేశారు స్వతంత్ర కర్త క్రియా స్వతంత్ర సకర్తా భవతి అనేదో అలాగేదో ఒక వాక్యం ఉంది అక్కడ భట్టోజీ దీక్షితుల వృత్తి పాణిని గారి సూత్రం స్వతంత్ర కర్త దేంట్లో మీ పూర్ణ స్వాతంత్ర్యం ఉంటుందో అక్కడ మీరు కర్త అవుతారు స్వాతంత్ర్యం అంటే ఏమిటి స్వతంత్రత అంటే అర్థం ఏంటి చేయటానికి కానీ చేయకపోవటానికి కానీ మరోలా చేయటానికి కానీ మీకు ఫ్రీడమ్ ఉండాలి కత్తు అకత్వం అన్యథాకత్తుం శక్యతే ఫ్రీడమ్ ఉండాలి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు ఫౌల్ స్మెల్ వస్తుంది ఫాల్ స్మెల్ ఆఘ్రానించడానికి కానీ ఆఘ్లానించకపోవటానికి కానీ లేక దాని స్థానంలో మంచి స్మెల్ని ఆఘ్రానించడానికి కానీ మీకు ఫ్రీడమ్ ఉండాలి ఉందా మీరు తలుపులు వేసేసుకుంటాం అలాంటి ఫ్రీడమ్ కాదు నేను ఉంటుంటా తలుపులు వేసుకుంటే ఫ్రీడమ్ ఎక్కడున్నట్టు ఫ్రీడమ్ లేదు కాబట్టి తలుపులు వేసేసుకున్నారు కదా ఎ కారు తలుపుల మాట నేను అంటున్నాను కాబట్టి అలా కాదు మీరు సూక్ష్మంగా ఆలోచించాలి దృష్టాంతం చెప్పే ఉంటే సూక్ష్మంగా ఆలోచించాలి ఆ మాకు ఫ్రీడమ్ ఉందండి మేము తలుపులు వేసుకుంటున్నాము కదా మాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేనే కర్తను ఎవడైనా అన్నాడు అనుకోండి అప్పుడు నేనేం చేస్తానో తెలుసిన శుభం భూయాతను ఆశీర్వదించి పంపించేస్తాను ఇంక నేనేం చేయగలను అంతకంటే కరెక్ట్ మీకు అర్థమైంది పాయింట్ సూక్ష్మంగా ఆలోచించగలగాలి కాబట్టి మనకి ఫ్రీడమ్ లేదు ముక్కు ఇక్కడుంది ఆ గాలి వచ్చేసింది జ్ఞానం కలిగిపోతుందంటే మీకు ఫ్రీడమ్ ఏముంది ఫ్రీడమ్ లేదు ఎందుకంటే ఆ దృగ్రూపమైనటువంటి ఆత్మ చైతన్యము అలా నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అంచేతనే మీకు మీ యొక్క సంకల్పంతో సంబంధం లేకుండగా మీ మీ డెసిషన్ తోటి మీ ఇనిషియేటివ్ తోటి సంబంధం లేకుండా జ్ఞానం కలిగిపోతుందంటే కాబట్టి వాస్తవమైన ద్రష్ట ఆ దృక్ చూసేటువంటిది దృక్ నీరు కాదు ఫ్యాన్ తిరుగుతోందండి ఆ తిరగడానికి గొప్ప అంటే నాది అంటాడు నీది నేనే మార్కెట్ నుంచి కొనిపెట్టొచ్చాను అంచేత నాది అంటాడు కదా కానీ దాని పేరే అహంకారము అంటారు కానీ ఫ్యాన్ తిరుగుతున్నందుకు సరే నేను మార్కెట్కి వెళ్ళాను వచ్చాను బిగించాను అలాంటి ఎక్స్ట్రేనియస్ రీజన్స్ అంటారు అలాంటి బహిరంగ కారణాలను మీరు చూపించద్దు అంతరంగ కారణం పట్టుకోండి ఫ్యాన్ తిరగడంలో కర్త ఎవరు ఎలక్ట్రిసిటీ అంతరంగ కారణం పట్టుకోవాలి కదా లేదా ఎలక్ట్రిసిటీ నేను కొనవాడిని నేను కాబట్టి నేనే కర్తను అలాగే బహిరంగ కారణం పట్టుకోవద్దు అంతరంగ కారణం కాబట్టి ఈ షాడో ఈ ఛాయారూపమైనటువంటి అహంకారం ఉన్నదే దానివల్ల ఈది ఏమీ లేనే శ్రోత్రస్సు శ్రోత్రం అంచేతనే ఈశ్వరీయ చైతన్యం ఎక్కడ ఉంది అని కేనోపనిషత్తులో ప్రశ్న వేస్తే కేనేషితం పతతి ప్రేషితం మనహా వాడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న వేసిన వాడు గొప్ప గొప్ప వివేకవంతుడు వాడికి అర్థమైపోయింది ఏమిటి అర్థమైందంటే ఈ ఇంద్రియాలన్నీ నా అహంకారం యొక్క మహిమ చేత పనిచేయటం లేదు మనస్సు కూడా అహంకారం యొక్క బలం చేత పనిచేయట్లేదు వీటి ఆ అహంకారాన్ని ఆ మనస్సుని ఆ ఇంద్రియాలని అన్నింటినీ నిలబెట్టి అన్నింటి చేత ఆయా పనులు చేయిస్తున్నటువంటి శక్తి ఏ అది వేరే ఉన్నది అది ఏమిటండి అని అడిగాడు వాడు వెళ్ళే ప్రశ్నది ప్రశ్న తెలిసేప్పటికే అసలు బోడంత విజ్ఞానం అక్కడే వచ్చేసింది బహుశా నేను చెప్పుంటాను కేనోపనిషత్తుల పాఠంలో ప్రశ్నమే బాగా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తారు భగవత్పాదం శంకర్ భగవత్పాదర్ ఆన్సర్ దాకా ఇందుకు ముందు ప్రశ్నే సో ఆ విధంగా గుహాచరణ ఈ ఆత్మ చైతన్యం ఉన్నదే చైతన్య ప్రకాశము అది గుహాచరణ నామా దానికి గుహాచరం అని మనం పేరు పెట్టచ్చు ఎందుకంటే అది ఉండబట్టే మీకు గంధజ్ఞానం కలుగుతుంది నేను తెలుసుకునే వాడిని నేను మీరు ఆ తర్వాత నేను అని అహంకారం యాడ్ చేశారు కానీ అసలు ముందు గంధజ్ఞానం కలిగిపోతుంది ఆ చైతన్య ప్రకాశం చేతనే దాని చేతనే రూపజ్ఞానము శబ్దజ్ఞానము రసజ్ఞానము సో అన్ని జ్ఞానములు కూడా దాని వలననే కలుగుతాయి సో ఇది ఎలాగంటే నీరు ధగధగ మెరిసిపోతూ సూర్యుని యొక్క బింబాన్ని మీరు నీటిలో చూస్తారు సూర్యుణ్ణి చూసేస్తారు నీటిలో అంటే ఆ నీరు అలా ప్రకాశించేది నీరు కాదు ఆ నీటి సూర్యకాంతి ప్రతిఫలించి ప్రకాశిస్తాం అదేవిధంగా సూర్యకాంతి రందుకు దృష్టాంతం చెప్తామంటే విశ్వజనీనమైన దృష్టాంతం సో సకల ప్రా అన్ని అన్ని నీటి పడియలలోనూ ఒకే సూర్యుడు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు సో ద సన్ ఇన్ ఏ బిలియన్ డ్యూ డ్రాప్స్ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏ బిలియన్ డ్యూ డ్రాప్స్ అదేవిధంగా ఒకే చైతన్య ప్రకాశము అసంఖ్యాకములైనటువంటి ప్రాణుల హృదయంలో ఇదిగో ఈ దృగ్రూపంగా ప్రకాశిస్తోంది దృక్ దృగ్రూపంగా ప్రకాశిస్తోంది సో అదే ఆవిహి విహి సన్నిహితం గుహాచరణామ దానిని తెలుసుకోండి అది ఏ ఆత్మ అదియే బ్రహ్మ మహత్ పదం దానిని తెలుసుకుంటే లభించేటువంటి పదం అది చాలా గొప్పది నేను ఊరికే అర్థం చెప్తున్నా భాష్యకారని చెప్తారు అర్థం అంతా మాకు పద్ధతి మంత్రం చదివి స్థూలంగా పదాలకు అర్థం చెప్పి భాష్యం చూస్తారు దాంతో కూడా ఉంటుంది కొంత కటివే దే విటడీ యూ నో సో మహత్పదం ఎందుకు మహత్పదం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మానవులు ఇహలోకంలో గొప్ప పదాన్ని పదము అంటే స్థానము కూరదగిన స్థానానికి పదము అని పేరు పద్యతేతి పదం పొందబడేది ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళందరూ నిలబడుతున్నారు దీనికోసం పదము కోసం పదము అన్నా పదవి అన్న ఒకటే పదము కోసం సో ఎంపీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి అనే పదము కోసము వాళ్ళు కృషి చేస్తున్నారు ఎందుకంటే అదేదో గొప్పదని సో అది గొప్పది కాదు అంతకంటే గొప్పది ఉంది ఏమిటది స్వర్గమా దానికంటే గొప్పది స్వర్గంలో హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గమా దానికంటే గొప్పది ఉంది ఇదేమిటి ఆత్మ బ్రహ్మ మహత్పద దాన్ని తెలుసుకోవాలి అది అత్రైత సమర్పితం ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యమునందే సమర్పించబడి ఉన్నది సమర్పితం అంటే అర్థం ఏంటో తెలుసునండి గ్రుత్సబడి ఉన్నది అర్పించుట అంటే గ్రుత్స పదం అర్థమైందంటే మీకు ఖచ్చితమైన పదం దీనికి దృష్టాంతం శంకర్లు చెప్పబోతున్నారు మళ్ళీ నేను ముందే చెప్పేస్తున్నాను ఎలాగైతే ఇప్పుడు చక్రం ఉంటుంది చూడండి చక్రము పూర్వకాలం చక్రం సైకిల్ చక్రం అనుకోండిపోయి సైకిల్ చక్రము ఆ నేమీ ఉంటుంది అంటే రిమ్ ఈ రిమ్ హబ్బుకి ఫిక్స్ అయి ఉంటుంది ఎలా ఫిక్స్ అయి ఉంటుంది ఆ రిమ్ని స్పోర్క్స్ అన్నీ కలిపి ఆ స్పోర్క్స్ అన్నీ కూడా హబ్లో ఫిక్స్ అయి ఉంటాయి యాక్సిల్ లో ఫిక్స్ అయి ఉంటాయి సో నా భౌ అర్పితం అది దృష్టాంతం ఇప్పుడు యాక్సిల్లో రొటేషన్ వచ్చిందనుకోండి మొత్తం చక్రానికి వస్తుంది రొటేషన్ యాక్సిల్ స్థిరంగా ఉందనుకోండి మొత్తం చక్రం స్థిరంగా ఉంటుంది ఆ చక్రము మహిమ మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా యాక్సిల్ది ఎందుకని ఈ చక్రము యాక్సిల్ ఎందు సమర్పించబడి ఉన్నది అది సమర్పితం అంటే అవును సమర్పణని కాదు గురుత్సబడి ఉన్నది దీనికి ఇంకో చక్కటి దృష్టాంతం ఎలాగంటే ఈ ఫ్యాన్లు ఈ లైట్లు ఇవన్నీ కూడా ఆ నెట్వర్క్ ఉంది చూడండి ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటారు ఆ నెట్వర్క్లో సమర్పితములై ఉన్నాయి గురుత్సబడి ఉన్నాయి మీకు ఇంటర్నెట్ ఉందంటే అర్థం ఏంటి మీ కంప్యూటరు దట్ యూనివర్సల్ నెట్వర్క్ ఒకటి ఉంది వరల్డ్ వైడ్ నెట్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అది నెట్వర్క్ నెంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి దాంట్లో ఆ నెట్వర్క్ ఆ కంప్యూటర్లో మీ చిన్న తెసరంత కంప్యూటర్ అలాగ అర్పితమై ఉంటుంది గుర్సబడి ఉంటుంది అప్పుడు ఆ సూపర్ కంప్యూటర్ల యొక్క జ్ఞానము ఈ కంప్యూటర్లోకి వస్తుంది దీనికి ఎంత శక్తి ఉందో దానికి తగ్గదు వస్తుంది అలాగనమాట ఈ కంప్యూటర్స్ అన్ని దాంట్లో గుర్తబడి ఉంటాయి అది సమర్పితం ఉంటాయి అలాగే ఈ జగత్తంతా కూడా అత్ర समर्तमी आत्मचैत समर्पित बड़े उन्न एजत प्राणत निषत् जगत् कदलिकल याजु कंपने प्राणत उच्छ्वा्वास निश्वास कलग्नदी निषत् अंटे कूयुट चरचुट दमिषत् चा दी आजिट कद उछ्वास निश्वास लेने कू मूत लेने సో ఉన్నది లేనిది కదిలేదీ ఉంటే దానికి ఆపోజిట్ కథ కళ్ళు మూసేది ఉంటే కళ్ళు మూయనది చాపా మొదలైనవి సో సకల ప్రాణులూ కూడా దాని ఎందే ఉన్నాయి యేత జానత అదే మీ స్వరూపము దానిని తెలుసుకోండి ది సదసద్వదేణ్యం కారణ కార్యములను ఏదో చెప్తూ ఉంటారు సత అంటే కార్యము అసత్ అంటే కారణము వీటన్నిటికంటే అది శ్రేష్టమైనది చూద్దాం భాష్యకారులల్లో చెప్తారు రకరకాలుగా చెప్పొచ్చు సత్వ అసత్వ అనే పదాలకి పరం అది ఏ సర్వోత్కృష్టమైనది ప్రజానాం విజ్ఞానాత్ ఎతు వరిష్టం ప్రజానాం విజ్ఞానాత్ అంటే ప్రజా అంటే ఇంద్రియాలు ఇంద్రియముల యొక్క విజ్ఞానము కంటే అది శ్రేష్టమైనది ఇంద్రియముల యొక్క విజ్ఞానం అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు గంధజ్ఞానం కలిగింది గంధజ్ఞానం ఎలా కలిగింది ముక్కు వల్ల కలిగింది సో ఇది ఈ గంధము అని తెలిసిందే మంచి గంధము లేక దుర్గంధము ఇప్పుడు ఈ గం ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఆ గంధానుభవం ఆ గంధానుభవం ఏదైతే కలదో దానికే సంసారము అని పేరు అంతే ఇప్పుడు ఈ గంధానుభవం ఏదైతే కలిగిందో అది గొప్ప లేకపోతే ఈ గంధము యొక్క అనుభవమునకు మూలంలో ఉన్నటువంటి చైతన్య ప్రకాశము గొప్ప ఆ చైతన్య ప్రకాశమే గొప్ప ఎందుకంటే ఈ గంధానుభవము కలుగుతుంది కొద్దిసేపు ఉంటుంది కొద్దిగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది తర్వాత అవతరికి ఇంకొంచెం ఎక్కువైతే మొహం పోతుంది యునాట్ స్టాండ్ ఇట్ ఈ గంధానుభవం వెళ్ళిపోయినా ఆ దృక్ ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది దృక్ చైతన్యం అలాగే ఉంటుంది ఇప్పుడు ముక్కుతో వాసన చూడకూడదు అని అనుకున్నా ఆ అలాగే ఉంటుంది అది కంటితోటి ఇంకో పని చేస్తుంది కాళ్ళతోటి మరో పని చేస్తుంది ఈ పనులేనప్పుడు అలా నిలిచి ఉంటుంది మీరు ఎలక్ట్రిసిటీ దీపాలను మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసారనుకోండి ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది ఏమి చేయదు అలా అలాగ నిలిచి ఉంటుంది మెయిన్ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ వచ్చేసి చేసేస్తుంది నిద్ర అనమాట మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేట సో ఈ విధంగా ప్రజానాం విజ్ఞానాత్ ఎటు ఇంద్రియ జ్ఞానముల కంటే వాటి వెనుకొండే మూలతత్వము చైతన్య ప్రకాశము అది అదియే అది ఎప్పటికీ కూడా శ్రేష్టమైనది అని ఈ విధంగా సో దీని ప్రయత్నం ఏంటంటే త్వం పదార్థ నిరూపణలో పద్ధతి ఎలా ఉంటుందంటే అలా బహిహి చూస్తూ ఉంటాడు మనిషి బహి అంటే కన్నుకి బయట ఉన్న రూపాన్ని చూస్తాడు అదే అదే నిత్యం అదే సత్యం అనుకుంటాడు కానీ ఆ రూపం మారిపోతూ ఉంటుంది ఆ జ్ఞానానికి మూలంలో మారకుండా ఆ దృక్చైతన్యం ఉన్నది అని వెనక్కి చూడడం నేర్చుకోడు అలా వెనక్కి చూడు నువ్వు వెనక్కి చూస్తే అది ఏ పరబ్రహ్మ అని ఆ విధంగా చాలా అద్భుతంగా స్వంపదార్థాన్ని అంటే ఆత్మరూపంగా ఆ పరబ్రహ్మ నిరూపణ చేస్తారు ఆత్మనండి పరబ్రహ్మ ఆ సత్యాన్ని గుర్తించాలి పరమాత్మ పరబ్రహ్మ లేక పరమేశ్వరుడు అంటే బాహ్యము నుండి కాదు ఆ బాహ్యము ఆంతరమునందు ఉన్నది ఆ ఆంతరములో ఆ చైతన్యంలో మూలములోందు ఉన్నవాడు పరమేశ్వరుడు అవుతాడు అప్పుడేమవుతుంది ఆ బాహ్యము ఈ మధ్యలో ఉండేటువంటి ఇంద్రియములు ఈ శక్తులు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆ అహంకారము ఈగో కూడా దాని నుంచే ఆవిర్భవించింది అది ఏ యథార్థమో అది ఏ బ్రహ్మ అని అలాగా బహిర్ముఖుడైన వ్యక్తిని అంతర్ముఖునిగా తీర్చిదిద్దే పాఠాలు నేను సామాన్యమైన పాఠాలు కాదు ఎందుకంటే మనిషి సంసార ఇది మామూలుగా ఇలా చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే ఐస్సీ సంసారా దేట్ ఫర్ ఐసే సో ఇలా బహిర్ముఖంగా ఉంటూ బాహ్యంలోకే చూస్తూ ఈ వ్యాపారం ఆ వ్యాపారం ఒక వ్యాపారం తర్వాత ఒక వ్యాపారం చేసుకుంటూ మనం అలాగే బతికేస్తూ కాలపురుషుడు కబళించి వేస్తాడు కాలపురుషుడు మన వ్యాపారాలన్నీ పూర్తయ్యక వాడే ఆగడం నోటీస్ కూడా ఇవ్వడం మింగేస్తాడు సో ఈ జన్మ మరణ పరంపర కొనసాగుతుంది కాబట్టి ఈ వ్యాపారాలు ఎలాంటివంటే ఇవి ఇది ఎప్పటికీ అనుభవానికి వస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత మొడకటి అదే ఇద్దంటే ఇంకొకటి అదే ఇద్దంటే ఇంకొకటి ఇది ఈచ్ ఈస్ ఎండ్లెస్ అండ్ ఫైనల్గా దాని నుంచి మనకి ఏం మిగిలింది అంటే ఆ పరిపూర్ణత్వం ఎప్పటికీ రాదు మీకు నేను దృష్టాంతం చెప్తా ఆలోచించండి సరైన దృష్టాంతం కాదని మీరు అన్నట్లయితే నేను వాపస్ తీసేసుకుంటా ఏం పర్వాలేదు ఏం సమస్య ఏ చూడండి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి మీరు బ్యాంకులో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే కొత్త పాస్బుక్ ఇస్తాను దాంట్లో ఒక్కటే ఎంట్రీ ఉంటుంది సో సో డేటు థౌజండ్ రూపీస్ ఇస్తాను ఏదో ఎంట్రీ ఉంటుంది ఏమండి ఆనాడు మీలో ఏం పరిపూర్ణత్వం ఉంది ఎంత పరిపూర్ణత్వం వచ్చింది ఏమీ లేదండి ఏదో అకౌంట్ ఓపెన్ చేసాం పాస్బుక్ జబులో పెట్టుకున్నప్పుడు ఓపెసారు తృప్తిగా అనిపిస్తుంది తర్వాత ఒక గంట ఎవరికి మళ్ళీ మామూలే కొత్తగా వచ్చిన పరిపూర్ణత్వం ఏం లేదు ఓకే ఇప్పుడు ఆ అకౌంట్ పదేళ్ళు ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు నడిపారు నడిపితే పాస్బుక్ అంతా బాగా డాగ్ ఇయర్లాగా అయిపోయి ఏమంటే ఎన్నో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసి మళ్ళీ చిత్త జీవితం ఓ ఎంట్రీతో ఉంటుంది ఇప్పుడు ఏం పరిపూర్ణత్వం వచ్చింది ఆ పాస్బుక్ ఇన్ని ఎంట్రీలు వచ్చేసే థౌసండ్ ఎంట్రీస్ వచ్చేస్తే మీరు ఆ పాస్బుక్ ఫస్ట్ ఎంట్రీ నాటికి ఉండే పరిపూర్ణత్వం కంటే కనీసం థౌజండ్ టైమ్స్ పరిపూర్ణత్వం వచ్చి ఉండాలి అలా అలాంటి అనుభవం అలాగైనా ఉందా మరణించి ముందు ఆ పాస్బుక్ చూసుకున్నా కూడా అదే అపూర్ణత్వము అదే వెలితీ కనపడదు ఊరికే దృష్టాంతం ఏమని చెప్పానంటే మన జీవితంలో ఈ లౌకిక వ్యవహారాలు అలా పైలప్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పటికీ మళ్ళీ పాత పడిపోతూ ఉంటాయి ఆ పరిపూర్ణత్వం అనేది ఎప్పటికీ రాదు ఇది చిల్లు కుండలో నీళ్లు పోయడం ఎంత పోసినా బోటం లెసిపిట్టేది ఎంత పోసినా అలా ఉండాలి అది నిండిది కాదు పెట్టేది కాదు ఈ సంవత్సారం అలాంటివి కాబట్టి ఈ బహిర్ముఖత్వాన్ని ఆపి అంతర్ముఖుడవు కమ్ము అంతర్ముఖుడు అయినట్లయితే యు లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ సెర్చ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఈస్ విత్ ఇన్ ముందు ఆ సత్యాన్ని గుర్తించాలి నీ లోపల ఉంది సత్యము అని తెలుసుకో అప్పుడు ఆ అంతర్ముఖత్వంలో నుంచి నీకు ఆ వస్తువు నీకు లభిస్తుంది అంతర్ముఖులై వస్తువును పొందారు కానీ మహాత్ములు బహిర్ముఖులుగా ఉండి పొందేదే ఉంది బహిర్ముఖత్వానికి అంతకీ కూడా స్వస్తి చెప్పేసి ఈ బాహ్యములైనటువంటి భోగములు బంధుత్వాలు బాంధవ్యాలు ఇతర స్టేటస్ అన్నీ కూడా మిచ్చే జూటను సంసార అని మాటలో అంతా త్రోసిపుచ్చేసి నా ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అని మాటని ఆ మాట మీద ఆవిడ నిలబడిపోయి నాకు సత్యము లభించింది వస్తు అమూలం నాకు పాయో ఏదో అంటుంది రామరతన్ ధనపాదు సో నేను పొందినాను ఆ అమూల్యమైన వస్తువును నా హృదయంలో నేను లభించి నాకు లభించింది అని ఆమె తన అనుభవాన్ని ఓ పాటరూపంగా చెప్తుంది కాబట్టి మహాత్ములు అంతర్ముఖులై తమ హృదయంలో సత్యాన్ని ఆవిష్కరించుకున్నారే కానీ ఇలా కళ్ళపై నుంచి జగత్ చేసి చూస్తూ ఓ వ్యవహారం ఇంకో వ్యవహారం చేసుకుంటూ పోతే పదేళ్ళైనా అంతే యాభై ఏళ్ళైనా అంతే వందేళ్ళైనా అంచేత నేను నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను లౌకికమైన లౌకికమైన ఉపలబ్ధులు అంటే అచీవ్మెంట్స్ లౌకికమైన అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి కొంత తృప్తి కలుగుతుంది కానీ చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది అండ్ అది చాలా ట్రాన్సిటరీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న పెసరంత ఇల్లు కట్టుకున్న ఒకరు బతుకుతున్నాడు అనుకోండి వాటి పక్కనే పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఇంకో వాడు జీవిస్తున్నాడు అనుకోండి వీడికంటే వాడికి ఐ హ్యావ్ డన్ బెటర్ దాన్ హిమ్ అని వాడు అనుకుంటాడు ఇతగాడు అనుకుంటాడు బట్ దట్ దట్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్ అది ఆ సంగతి అతనికి తెలుస్తూ ఉంటుంది ఇతను తెలుసుకోగలిగితే ఇతనికి తెలుస్తుంది వెరీ సూపర్ఫిషియల్ సో మొత్తానికి మీరు పది పది బెడ్రూమ్లోనే ఇల్లు పెట్టినా పడుకునేది ఒక బెడ్రూంలోనే కొడుకుంటారు పది బెడ్రూముల్లో దొరలం కదా ఒక్క బెడ్రూమ్లోనే కొడుకుంటాను ఏ ఒక బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ బెడ్డమే పడుకున్నా సిక్స్ ఫీట్ ఏరియాలోనే పడుకుంటారు కానీ సో మీరు అంతకంటే ఎక్కువ ప్లేస్లో పడుకోరు ఎంతైనా అంటే ఇప్పుడు పెద్ద ఖరీదైన సోఫాలు ఉంటాయి చాలా ఖరీదైన సోఫా దాంట్లో ముగ్గురు మనుషులు కూర్చోవచ్చు అలాంటి ఒక ఆయన కూర్చుంటారు ఎంత కూర్చున్నా అడుగు నొప్పు ఈ సోఫా ఉద్ధరించిది ఏమీ లేనేలేదు అడుగు అది ఏదో వదులుకోండి సంపడం ఉంటుంది కదండి దేహం అన్న తర్వాత వస్తూ ఉంటాయి దాని గురించి కూడా పెద్ద విచారించాల్సినవి వస్తూ ఉంటాయి ఇలాగా వాటిని సహించడం అలవాటు చేసేసుకుంటే మంచిది సో ఏదైనా ప్రివెన్షన్ ఉంటే చేసుకోవచ్చు తప్పేయలేదు సో ఎంత పెద్ద సోఫా అయినా అడుగు నొప్పి వచ్చింది అనుకోండి నాకు ఇంత ఖరీదైన సోఫా ఉంది కాబట్టి అడుగు నొప్పి నాకు లెక్క కాదు దీస్ ఈజ్ నథింగ్ ఐఆమ్ పూర్ణ అని అనుకోగలుగుతాడండి ఏదంతే అంటే అర్థం ఏమిటి చాలా వలనరబుల్గా ఉంటాయి మన అచీవ్మెంట్స్ అవి చాలా వలనరబుల్గా చాలా నాజూకుగా ఉంటాయి ఆ గాజుబొమ్మ లాంటివి దాంట్లో సారం ఏమి లేదు కానీ సారం ఉన్నది హృదయం ఇంద్రియ శక్తుల వెనుక సారమంతా కూడా దాగి ఉన్నది యద్వరిష్టం ప్రజానా ఇప్పుడు ఈ మాత్రం ఉపోద్ఘాతన అయిన తర్వాత భాష్యకారులు ఏమంటారు చూద్దాం ముందు అవతారిక అరూపం సదక్షరం కారేణ విజ్ఞేయమితి ఉచ్యతే అక్షరం అరూపం సత్ ఈ అక్షర పరబ్రహ్మ ఉన్నదే దీనికి రూపం లేదు రూపం లేకపోవడం ఏది లేశబ్దమస్పర్శమ రూపమవ్యయం తథారసం నిత్యమగంధవ్యయత్ మీరు విన్నారుగా ఈ శ్లోకం కాబట్టి రూపం లేదు రసం లేదు సో ఇది ఎలాగంటే ఓడర్లెస్ టేస్ట్లెస్ కలర్లెస్ ఫామ్ లెస్ అని ఇలాగ కెమిస్ట్రీలో వేస్తారు చూడండి గ్యాసెస్ గురించి దానికంటే కూడా సూక్ష్మ అతి ఏమీ లేదు అంకేతనే ఒక అప్పుడప్పుడు పప్పు వండుతారు ఈ పప్పు దాంట్లో పులుపు ఉండదు కారం ఉండదు ఉప్పు ఉండదు పప్పుకు అసలు కొంచెం సహజమైన రుచి కొంత తీపి ఉంటుంది పప్పులో సహజంగా మీరు ఏమీ చేయద్దు పప్పును ఉడికించి పెడితే సమ్ టేస్ట్ పిలిపిదే అని చెప్తేనే ఓసారి పప్పు హతను ఒడ్డించాడు నాకు వడ్డిస్తే ఆ పప్పు రొట్లో వేసుకుని దేని ఒక రెస్ట్ అడిగాను ఏమో దీనికి నువ్వు ఏమీ చేయకుండా కేవలం ఉడికిస్తే దానికి ఒక సహజమైన రుచి ఉంటుంది ఆ రుచి కూడా లేకుండా నువ్వు ఎలా తయారు చేయండి హౌ యూ గుడ్ అచీవ్ సంథింగ్ యూ హన్ ఎందుకంటే పప్పును నీళ్లలో వేసేసి మీరు కొంతసేపు బాయిల్ చేసేసి అక్కడ పెట్టేస్తే దాన్ని అలాగా ఆ నీళ్లను తాగేసి ఆ లోపల పప్పు తినేసి వేడిపోవచ్చు ఇది యాసింపుల దాంట్ అంత పుష్టిగా ఉంటుంది అంత రుచిగా కూడా ఉంటుంది అది కూడా లేకుండా హౌ టుడ్ యూ మేనేజ్ దిస్ అని దీన్ని అక్షర పరబ్రహ్మలా తయారు చేసేవే అని అని అన్నాను సో ఆ రకంగా ఈ అక్షరం ఈ అక్షర పరబ్రహ్మ అరూపం సత్ దీనికి ఏ రూపము లేకుండగా హౌ కేన కేన ప్రకారమైన విజ్ఞేయం దీన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటి తెలుసుకో అంటారు కదా ఎలా తెలుసుకోవడం ఇచ్చి ఇట్స్ చేతే ఎలా తెలుసుకోవాలంటే నీ ప్రశ్నే ఒక బహిర్ముఖత్వాన్ని సూచిస్తోంది ఎలా తెలుసుకోవడం అంటే యూ ఆర్ రెడీ టు నో హౌ by seeing by listening by touching by tasting that is how you want to know bus nava prayatnam chestunandukalo neeku dorakadu asala prashna lone problem isthae kabatti ela telusukovali anedaniki neevu ela telusukundao anukuntunavoo neeku alavata aina paddhati okati undi telusukodanako paddhati okati undu alavata aina paddhati ee alavata aina paddhati edeyithe unda aa paddhatilo matram teliyedadi that is not how you are going to get నేను ఒకసారి అల్వాల్ మున్సిపాలిటీకి వెళ్ళాను ఒక ప్లాన్ ఒకటి గీసి హౌస్ ప్లాన్ ఒకటి గీసి అయ్యా ఈ ప్లాన్ శాంక్షన్ చేయించుకోవాలి దీనికి పద్ధతి ఏమిటండి అని మున్సిపాలిటీకి వెళ్ళాను అయితే వాళ్ళు అన్నారు ఇలాగ మా మున్సిపల్ హిస్టరీ చరిత్రలో ఈ రకమైన ఒక ప్లాన్ ఒకటి ఒక ఆయుధం ఒకటి పుట్టుకుని ప్లాన్ శాంక్షన్ కంటూ వచ్చినాడు నువ్వు మొట్టమొదటి అడిగి దిస్ ఈజ్ నాట్ ది వే టు డూ అండ్ దెర్ ఈజ్ అనవర్ వేటు అంటే నేనున్నాను ఈ ఆఫీస్ కాదా ఏమిటని అడిగాను ఇదే ఆఫీస్ అండి మీకు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మీరు అలా కాగితం పట్టుకొస్తే ప్లాన్లు ఇవ్వరు ఇక్కడ ఎలాగా అని అతను యువతలకు పిలిచి ఒక ఏజెంట్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఆయన్ని ఫోన్ చేశారు అడగండి మీకు ఆయన చెప్తారు ఎలాగో అని అప్పుడు నేను ఆయనకి ఫోన్ చేశాను ఆయన అడ్రస్ తీసుకుని నా దగ్గరికి వచ్చాను వచ్చి ఆ ప్లాన్ తీసుకుని ఇంకా ఇవ్వండి మార్పులు అవి చేయాల్సి ఉంటుందని ఆ మార్పులు చేసి ఇంకా అన్నీ ఆయన దంటాల్లో కూడా నాకు శాంక్షన్ తెచ్చిపెట్టాను ఆయన ఏదో కొంత ఖర్చు చేసి సో డైరెక్ట్గా అలా వెళ్ళిపోతే అయిపో దానికి ఏదో ఇండైరెక్ట్గా ఎంటుంది కానీ ఇట్స్ నాట్ అయిట్ ఎగ్జాంపుల్ సో ఆ మీరు కంటితో చూసేసి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి క్యూలో నిలబడి దేవుణ్ణి చూసేస్తామని ఓకే దేవుని యొక్క ఒక రూపాన్ని చూసి ఆ ఈశ్వరాకార భావన చేయడానికి ఏమో కానీ ఈశ్వరుడు అలాగే క్యూలో నిలబడితేనో లేకపోతే చందా కట్టేస్తానో లేకపోతే చీటీ కోసేస్తే టికట్ కోసేస్తేనో లభించేసి వాడు మాత్రము కాదు ఈ బహిర్ముఖ వృత్తిలో లభించదు ఎలా లభిస్తుంది నీకు చాలా దగ్గరగా ఉంది నువ్వు ముందు బయట చూడడం మానే బయట చూస్తున్నంతసేపు నీకు లభించదు ఎందుకంటే ఆ విసన్నిహితం చాలా దగ్గరగా ఎంత దగ్గరగా అంటే నీ ఆత్మస్వరూపమై ఉన్నది భాష్యం आवि प्रकाश सन्नीत वागाुपाधि ज्वलती भ्राजतीुत्य शब्दी उपलभम अवभासते ఆవిహి అంటే ప్రకాశం అవిహి అంటే ప్రకాశము అని అర్థం ఎప్పుడైనా మీరు ఉన్నారా ఆవిర్భావము భావము అంటే అగుట ఆవిర్భావము అంటే ఆవి అగుట అంటే ప్రకాశించుట అని అర్థం ఆవిష్కారము ఆవిహి కారము చేయుట ఏమిటి చేయటం ఆవి చేయుట అంటే ప్రకాశించునట్లు చేయుట అదే కదా అర్థం దానికి ఆవిష్కారం ఉంటే తెలిసి ఇట్లా సో ఆవిహి ఆ పదం ఆవిహి అనే పదానికి స్వయం ప్రకాశము అని అర్థం జ్యోతి సో ఆవిహి ప్రకాశం జ్యోతి ఈ జ్యోతి సన్నిహితం చాలా దగ్గరగా ఉందండి ఎలాగా ఎలా దగ్గరగా ఉందంటే వాగాది ఉపాధిభి జ్వలతి భ్రాజతి మనకి ఎలక్ట్రిసిటీ ఒక ఆయన ఎలక్ట్రిసిటీ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు ఎలక్ట్రిసిటీ కోసం వెతకడం ఎందుకండి చాలా దగ్గరగా ఉంది ఎక్కడో చూపించండి మీ ఇంట్లోనే ఉంది మా ఇంట్లో ఉందా అవును మీ ఇంట్లోనే ఉంది మరి మా ఇంట్లో ఉంటే నేను ఊరంతా ఎందుకు వెతుకుతున్నానో తెలియక సరే అయితే మా ఇంట్లోనే చూపించండి ఎక్కడో లోపలికి తీసుకొచ్చి చూడండి ఇదిగో ఫ్యాన్ రూపంగా తిరుగుతోంది దీపం రూపంగా ప్రకాశిస్తుంది అలాగే జ్వలతి సో ఈ చైతన్యము అలాగే జాజ్వల్యమానంగా ఉంది వెలిగిపోతుంది జ్వలతి భాజతి రెండు ఒకే అర్థం వెలిగిపోతుంది ఎలా వెలుగుతోందండి వాక్ వాక్ అనే ఒక ఉపాధి వెలగడానికి ఒక ఉపాధి ఉండాలి గ్యాస్ వెలగాలంటే ఉపాధి ఉండాలండి గ్యాస్ లైట్ అంటారు గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి ఇదిగోనండి మీకు శక్తి అంటే ఇదంతా శక్తి అంటే ఇలాగే ఉపాధి ఒకటి ఉండాలి దానికి సో దానికి ఒక ఉపాధిని క్రియేట్ చేస్తే అది వెలుగుతుంది ఇంకో ఉపాధిని క్రియేట్